म ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनष्टुणन्मूतिशीतसादनमीम्हागणाधिपत नम सदाशिवरंभांश शंकरचार्य मध्यमास्मदाचार्यपर्यता वंदे गुरुपरंपराप पुत्य। भद्रं कर्णेषुण याम देवा ద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాసూభి యశేమదేవహిత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు శాంతిశ్శాంతి మనసో నిగ్రహాయత్తం అభయం సర్వి దుఃఖక్షయప్రబోధాక్షయా శాంతి ఆత్మావా అరే ద్రష్టవ్య అనే శృతి కలదు అంటే ఆత్మస్వరూపమును తెలియవలేను ప్రబోధ అని ఉంది కదా ఆత్మస్వరూపమును తెలియవలను అంటే ఇది ఘటమును తెలియవలను అలాంటిది కాదు లేకపోతే ఈ ఈ శాస్త్రాన్ని తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేయవలెను లేకపోతే మ్యాథమెటిక్స్ తెలుసుకోవలేను అలాంటిది కాదు ఎందుకంటే అవన్నీ అనాత్మలు తనకంటే ఇతరమైనవి ఆత్మ అంటే తానే తాను తనను తెలియవలేను అన్నది అది ఒక ఎక్స్ప్రెషన్ అంటే దాన్ని లిటరల్గా తీసుకోకూడదు ఎందుకంటే కర్తే కర్మ అవుతోంది తాను తనను తెలియవలను అంటే కర్తే కర్మ అవుతోంది అలా అవ్వకూడదు కర్మకర్తలు విరోధం ఉంటుంది కాబట్టి తాను తనను తెలియవలను అంటే అర్థం ఏంటంటే అనాత్మ విచారాన్ని విదిలిపెట్టమని తాను తానుగా ఉండుట తాను తానుగా ఉండడానికి అభ్యంతరం ఏమిటి అభ్యంతరం ఏమిటంటే మనస్సుతోటి సాంసారిక విషయాలని చింత చేస్తూ దానితోటి తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో తాను తాను కాకుండా అయిపోతాడు అందు గురించి ఆత్మవిచారము చేయవలను అంటే అర్థమేమిటి అనాత్మ విచారమును మానివేయవలెను ఎలా దేనితోటి చేస్తారు మనస్సుతోటే చేస్తారు అనాత్మ విచారాన్ని కాబట్టి మనస్సుతో చేసేటువంటి అనాత్మయందలి ఆసక్తిని చింతనను విడిచిపెట్టాల నేను అది ఎలా అప్పుడు మీరు ఎప్పుడైతే మనస్సుతోటి ఇతరమును సంకల్పించుట మానేస్తారో యథాన సంకల్ప అయితే ఆటోమేటిక్గా ఆత్మస్వరూపులయ్యే ఉంటారు కొత్తగా అదేమీ చేయనక్కర్లేదు కాబట్టి మనస్సును నిగ్రహించుట మనస్సు యొక్క సంకల్పరహిత స్థితి అది మన లక్ష్యం అది టాపిక్ ఇప్పుడు మనసో నిగ్రహాయత్నం అభయం మనకి మన మనిషి జీవితంలో భయపడుతూ జీవిస్తాడు ఎంతో కొంత భయపడుతూ జీవిస్తాడు జంకు ఉంటుంది జంకు అంట అలా అలా జీవిస్తాడు ఏదో భయం నేను అనుకున్నాను ఈ భయానికి ఏవేవో ఉపాయాలు చేస్తూ ఉంటాడు నిజానికి షష్టి పూర్తి అనే ఒక రిచువల్ ఆ రిచువల్ అంతకి బేసిస్సు భయం ఎందుకంటే ఒక పేరు కూడా ఉంది నేను చెప్తే మీకేమో అది నచ్చుబాటు కాకపోవచ్చు కొంచెం విడోరంగా అనిపించవచ్చు బట్ ఆ పేరుంది శాంతి సృష్టిపూర్తి అంటే అది శాంతి కర్మ శాంతి అంటే మంటలు ఆర్పడం అంటే ఏదో ఒక అమంగళం వస్తుంటే దాన్ని నివారించటం నివారణ కర్మది శాంతి కర్మ పుష్టి కర్మ కాదు శాంతి కర్మ ఏమంటే దేని శాంతి ఉగ్రరథ శాంతి అరవై ఏళ్ళు వచ్చేప్పటికీ ఉగ్రరథుడు అనేవాడు ఒకడు వీడి జీవితంలో ప్రవేశిస్తాడు ఉగ్ర అంటే భయంకరమైన వాహనము గలవాడు భయంకరమైన వాహనం అంటే ఏంటి అంబులెన్సు అవి ఉగ్రరథాలు సో అంబులెన్సు తర్వాత వైకుంఠ వైకుంఠ వాహనం అని వైకుంఠ రథం వేరుంటే దత్తావాలి వేరు అదే ఉగ్రదత్తావు వల్లాది అయితే వల్లాది అయితే నాది వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ మీరు నెంబర్ డయల్ చేయాలన్నమాట దాని మీద ఉంటుంది వన్ జీరో ఎయిట్ అని ఉంటుంది అంబులెన్స్ అని ఉంటుంది రాజీవ్ గాంధీ గారు బొమ్మ కూడా ఉంటుంది ఇది ఆ వాహనం యొక్క లక్షణం ఆ వాహనం అది పొలిటీషియన్స్ దాన్ని వాడుకునే వాళ్ళకి ఓట్లు వస్తాయి కానీ దాన్ని వాడుకునేవాడు అనారోగ్యంగా ఉంటాడు కాబట్టి ఉగ్రరథ ఉగ్రరథం మన జీవితంలో ప్రవేశిస్తుంది కాబట్టి దానికి శాంతి చేసుకోవాలి ఆ ప్రాసెస్సే షష్టిపూర్తి ఎందుకైతే షష్టిపూర్తిలో మొత్తం కర్మలు అన్నీ అదే విధంగా ఉంటాయి దే ఆర్ ఆల్ ఎయిమ్ డెట్ అవాయిడింగ్ సమ్ కెలమిటీ భయం బేసిస్ ఎందుకంటే ఇంకా జీవితం ఇంతవరకు గడిచింది ఓ రకం ఇప్పుడు ఇంకా గడవాల్సింది అసలైన గడవాల్సింది ఈ పైన గడవాలి ఇంతవరకు గడిచింది గడవడమే కాదు అని అలా అంటారు అదో సామెత ఇంతవరకు గడిచింది గడిచింది కాదండి ఈ పైన గడవాలి అని కాబట్టి భయం మనిషి భయపడుతూ ఉంటాడు అయితే ఈ భయానికి అభయం కావాలి మనకి దేర్ ఈజ్ నో అభయ విథౌట్ ద కమాండ్ ఆఫ్ ది మైండ్ ఇది ఒక రూలు అయితే ఈ రూలు కర్మకాండలో పనికిరాదు అక్కడ పనికిరాదు నేను దాంతో సందర్భంలో చెప్తున్నా కాబట్టి అభయము అనేది మనస్సును నిగ్రహించినప్పుడు మాత్రమే సంభవము మీరు మనస్సుని విక్షేపం చేస్తూ సాంసారిక విషయాల వెంట దాన్ని పరుగులెత్తిస్తుంటే అది మరింత భయాన్ని పోగేస్తుంది తప్ప అభయము లభించే ప్రసక్తే లేదు అభయము అనేది అది కేవలము మనస్సు యొక్క నిగ్రహం వల్లనే సిద్ధిస్తుంది సో మనసో అలాగే ఉపాసన ఉపాసన అన్నది కేవలం ఏవో కామనల కోసం ఉపాసన చేయటం అన్నది చాలా పొరపాటు అదే ఉపాసన యొక్క స్పిరిట్ని చెడగొట్టినట్టు అవుతుంది ఏదో కామన కోసం ఉపాసన చేయటం కొంతమంది ఏవో సిద్ధుల కోసం ఉపాసన చేస్తున్నా ఉంటారు ఏమిటి సిద్ధులు అంటే మామూలు మనిషి మామూలు దేహంతో చేయలేని పని ఈ సిద్ధుడు చేసేస్తాడు ఎందుకలా చేయడం అనవసరం కదా ఈ సిద్ధులని చెప్పేసి అని అహంకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అది ఉపయోగ దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఉపాసన మనం చేసినప్పుడు ఈశ్వరుణ్ణి మనం ఉపాసన చేయాలి అది భక్తి యోగము అని అంటారు లేకపోతే ఉపాసనా యోగము అని కూడా మీరు అనొచ్చు ఉపాసన చేసినప్పుడు ఆ జ్ఞానం తొలగిపోవాలి మనస్సు శుద్ధి పొందాలి రాగద్వేషములు అనే మాలిన్యము మనస్సు నుంచి తొలగిపోవాలి అందుకోసం ఉపాసన చేయాలి ఉపాసన అనే అగ్ని కర్మయంద అగ్ని ఉంటుంది అగ్ని ఉంటుంది సర్వత్రా కర్మ ఎందు అగ్ని ఉన్నది శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అగ్నితో పోల్చాడు జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృత ఉపాసనాగ్ని కూడా అంటే రాముణ్ణో కృష్ణున్నో ఏదో ఒకటి పట్టుకోవాలి ఈ మీరు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే అనేకాన్ని ఎందుకు ఆరాధిస్తున్నారు ఒక్కొక్క ఇప్పుడు సోమవారం నాడో దేవత మంగళవారం నాడో దేవత బుధవారనాడో ఎందుకు ఆరాధిస్తున్నారు సరే మంచిది అనేకాన్ని ఆరాధించడంలో శోభం ఉన్నది నేనేమీ కాదన్నావు కానీ నేను మాట అంటా కామనల యొక్క అనేకత్వాన్ని బట్టి అనేకత్వం వచ్చిందా అని నాకు సందేహం ఉంది అది ఒకవేళ కాదంటే నేను ఇతిబ్రా చేసుకుంటా సో కామనలు అనేకం అవడం చేత ది డిజైన్స్ షేప్ ద గాడ్ దట్ యూ వర్షిప్ కాబట్టి ఆ అనేకత్వం అక్కడి నుంచి వచ్చింది అని నేను తెగించి మీతో చెప్తున్నాను కాబట్టి అనేకత్వం అనవసరం కామనల్ని మీరు ఎప్పుడైతే వదిలిపెట్టేశారో అనేకత్వం డ్రాప్ అయిపోతుంది దాని అంటే అదే సో అప్పుడేమవుతుంది మీకు ఒక శాంతి నిర్మాణం అవుతుంది ఆ శాంతిలో మీరు ఒకే ఒక ఉపాసన పెట్టుకోవడం ఏదో ఒకటి శ్రీకృష్ణుడు ఉపాసన ఇదో సంథింగ్ వన్ థింగ్ మరి విఘ్నేశ్వరుడు మాట ఏమిటి అంటే శ్రీకృష్ణుడులో ఇంక్లూడెడ్ అప్ప ఎవ్రీథింగ్ సకల దేవతాస్వరూపుడు శ్రీకృష్ణుడు లేదంటే మాకు రాముడు ఓకే కానీ గోహెడ్ శ్రీరాముడిని ఉపాసన చేసుకో శ్రీరాముడిలో సకల దేవతా స్వరూపుడు శ్రీరాముడు కాబట్టి అలాగా ఉపాసనకి కూడా ఒక ఫోకస్ వచ్చేసేయాలి ఆ ఉపాసన యొక్క ప్రయోజనం కూడా నిధి అహేతుకమైనటువంటి భక్తిని మనం అభ్యాసం చేయాలి ఒక పని కట్టుకుని ఈ ఈ ప్రయోజనం కోసం ఈ భక్తి అన్నట్టు కాకుండా అహేతుకమైనటువంటి భక్తిని ఉపాసన చేయాలి తర్వాత ఆ భక్తి యొక్క ప్రయోజనం ఎప్పటికీ అజ్ఞాననాశము అవిద్యాంజుహోమి స్వాహ అవిద్యను నేను హోమం చేసేస్తున్నాను ఏ దేంట్లో హోమం చేస్తారు అగ్ని ఏమిటి అగ్ని ఉపాసనాగ్ని ఉపాసనాగ్ని ఎందు రాగద్వేషములు అనేటువంటి అజ్ఞాన కార్యములను హోమం చేయవలెను ఆ విధంగా ప్రొసీడ్ కావాలి అంతేగానే మనస్సు ఏవేవో కామనల్ని ఊహిస్తుంది వాటి వెనక్కాలుపడి భయాలను ఊహిస్తే వాటి వెనక్ కాల్పడి అదంతా కూడా తెలియనిపించదు మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగిం దుఃఖక్షయప్రబోధ్చ మీరు కనుక మనస్సును నిగ్రహం చేసి కూర్చోగలిగితే దుఃఖము దానంతటదే నశిస్తుంది కాబట్టి దుఃఖక్షయం కూడా మనస్సు యొక్క నిగ్రహం లేండే లేదు కొన్ని సందర్భాల్లో మనస్సు చాలా ఉద్వేగాన్ని పొంది ఉంటుంది హైలీ ఎడ్యుటేటెడ్ అండ్ రెస్ట్లెస్ కింద ఉంటుంది అటువంటి మనస్సు అది ఇట్ ప్రాజెక్టింగ్ ఫియర్ ఆఫ్టర్ ఫియర్ ఆఫ్టర్ ఫియర్ అనేకములైన కాన్ఫ్లిక్ట్ని ప్రాజెక్ట్ చేస్తుంది ఏదేదో కాన్ఫ్లిక్ట్ని ప్రాజెక్ట్ చేసేస్తుంది మనిషి నిలబడలేడు కూర్చోలేడు నిలబడలేడు నిప్పు తొక్కిన కోతి వలె తయారవుతాయి అది నిప్పు తొక్కిన కోతి మైండ్ బికమ్స్ లైక్ సో ఆ స్థితికి చేరుకోకూడదు పూర్వం పురుషులు ఈ ఉండేవారు స్త్రీలు కొంచెం చాలా ఆ కామ్ ఇన్ క్యారెక్టర్ ఉండిବర్ పిల్లల్లో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏమంటే కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ గా ఉండే వాళ్ళు స్త్రీలు స్త్రీలంత గమ్మునే కంగారు పడిపోకుండాగా కొంత సమత్వం ఉండే ఆ ఊరుకొండి పాటకి ఇంకా గెంతులు వేయకననట్టుగా ఆ ఒక కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది కూడా దగ్గే స్త్రీలు కూడా రోడ్ ఎక్కేనొన్నట్టుగా కనిపిస్తుంది అప్పుడు అంతటా కాదు అంతటా కాదు బట్ సంవేర్ ది ది స్పీడ్ విత్ విచ్ దే టాక్ ఆ గ్రేస్ అన్నది బాగా తగ్గింది అని అనిపించింది ఎవరు వెళ్ళాలండి డ్రైవ్ సో ఆ గ్రేస్ తగ్గి దే ఆల్సో హైలీ యాక్టివ్ ప్రో యాక్టివ్ విచ్ షోస్ దట్ దే ఆర్ వెరీ యాజిటేటెడ్ ఇన్ సైడ్ ఆ ఇన్నర్ యాజిటేషను అది పోయింది అని అభిప్రాయం అలా అవ్వకూడదు వన్ అండి స్త్రీలేమిటి అలా అన్నాను మాట వలసగా అన్నాను అది ద డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ సో ఆ ఇన్నర్ క్వట్యూడ్ని ఆ కంపోషర్ దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మనస్సు మనస నిగ్రహం అలా ఉన్నవాళ్లే దుఃఖాన్నించి బయటపడతారు దుఃఖక్షయ అభయం ఇంకా ఏం కావాలండి అభయము దుఃఖక్షయము ఈ కూడా చాలా గొప్ప శ్లోకం మనస్సు యొక్క నిగ్రహము దానిపై ఆధారపడి ఉన్నది మంచిది త్మసంబంధిని మనసి ప్రచల ప్రచలితే దుఃఖక్షయోస్తి అవివేకినాం వివేకం లేని వాళ్ళకి ఆత్ అవివేకినాం అంటే వివేకము లేని వాళ్లకు మనస్సు ఆత్మతో సంబంధము కలిగి ఉంటుంది కనుక ఆ మనస్సు విక్షిప్తంగా ఉన్నంతకాలము దుఃఖము క్షయమయ్యే ప్రసక్తి కూడా లేదు కాబట్టి మనసి ప్రచలితే మనసు విక్షిప్తంగా ఉన్నంత వరకు దుఃఖక్షయము కూడా ఉండదు సో అల్టిమేట్గా ఇట్ ఈస్ ది మైండ్ వచ్చి వచ్చి ట్రబుల్స్ అది అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ ది మైండ్ అవతల వ్యక్తి ట్రబుల్ పెడుతున్నానని ఎప్పుడు అనుకోకూడదు మైండే ట్రబుల్ పెడుతూ ఉంటుంది దుఃఖం కలిగినప్పుడు కానీ భయం కలిగినప్పుడు కానీ మనస్సుని వాచ్ చేయటం అభ్యాసం చేయాలి మైండ్ ఈజ్ ద కీ ఆ దుఃఖ బీజము మనస్సులో ఉంటుంది ఆ భయబీజం మనస్సులో ఉంటుంది దుఃఖ బీజం కానీ భయబీజం కానీ లేక దుఃఖహేతువు లేక భయ హేతువు బయట ఉండదు మనస్సులో ఉంటుంది కాబట్టి మనస్సులోనే పట్టుకోవాలి మీరు మనస్సులో చూడకుండగా మీరు బయట వెతుకుతున్నారు అంటే యు ఆర్ ఇన్ ట్రబుల్ ఆ దుఃఖము ఆ భయము అలా కొనసాగిపోతూ ఉంటాయి ఒకటి పోతే మరొకటి వస్తుంది ఇప్పుడు కలహము ఘర్షణ ఉన్నవాడు అది ఏదో ఒక రూపంలో బయటకు ఉంటుంది ఇది పోతే అది అది పోతే మరొకటి కలహించుకోవడం మన సమాజము కలహము ఘర్షణ అసత్యము వీటితోటి బాగా డీప్లీ డీప్ సీటెడ్ కరప్ట్ సొసైటీ అందు గురించి ఏదో ఒక ఇష్యూ మీద దెబ్బలాడుకుంటూ ఉంటారు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ మీద దెబ్బలాడుకుంటారు ఒకవేళ సపోజ్ సమైక్యాంధ్ర వచ్చేసింది అనుకోండి సమైక్యాంధ్రంలో అందరూ కలిసి ఉంటారు మరొకటి పెట్టి దెబ్బలాడుకుంటారు అయితే తెలంగాణ వచ్చేసిందనుకోండి ఆ తెలంగాణలో కలిసే ఉండరు వాళ్ళ వాళ్ళలో వాళ్ళు మళ్ళీ కొట్టేసుకుంటూ ఉంటారు ఏమిట దళితులను బీసీలను కొట్టేసుకుంటారు సో చాలా యూస్లెస్ కాన్ఫ్లిక్టెడ్ సొసైటీ ఎవడికో ఎవడికో తుపాకీ గుండు తగిలి పడిపోయాడు అనుకోండి అదిగో వాడు బీసీ వాడు మైనారిటీ వాడు ఎమోషన్స్ వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్సిటీ ఫర్ సొసైటీ లాస్ట్ నాకలా అనిపిస్తుంది ఇట్ హ్యాస్ లాస్ట్ దట్ విగర్ అండ్ దట్ ఇన్నర్ కరప్షన్ హ్యాస్ బికమ్ టూ మచ్ అనిపిస్తుంది ఎనీవే వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనస్సు అలాగే ఉంటుంది ఘర్షణతో నిండిన మనస్సు భయము కామనలతో నిండిన మనస్సు పెట్టుకుని మీరు శాంతి మీకు లభించదు అక్షయ శాంతికి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి మనస్సులో మీకు ఆ శాంతి వచ్చినప్పుడే బయట శాంతి వస్తుంది ఘర్షణ భయము కామనలు ఉండగా శాంతి రాదు ఒక కోరిక తీరిపోతే వెంటనే శాంతి మీరు అనుకోద్దు ఇంకో కోరిక బయలుదేరి మళ్ళీ అశాంతి ప్రారంభం ఒక భయం నివారణ అయిపోతే మళ్ళీ ఇంకొక భయం వస్తుంది అది ఇటు కంటిన్యూస్ నేను గమనించానండి నేను గమనించినంతలో ఒకసారి మీరు దాంట్లో ప్రవేశిస్తే వాడు ఆఖరి శ్వాస వరకు దాంట్లోనే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్ట్ ప్రాబ్లం అని మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ టైం ఒకసారి అడుగు పెట్టారంటే వీడు ఆఖరి శ్వాస వరకు ఆ కార్డియాలజిస్ట్ ఒకసారి తిరుగుతూ ఉండడం వారానికి ఒకసారి ఒక పదిహేను ట్యాబ్లెట్ ఇస్తూ ఉండడం ఇదే పని ఇంకా బై బై మిస్టేక్ వాడు కనుక స్టెంట్ అనో లేకపోతే బైపాస్ అనో దాంట్లోకి వెళ్ళేటంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ హీ హాజ్ ఓన్లీ వన్ ఎజెండా అది ఏమిటంటే మందులు వేసుకుంటూ ఉండడం దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ నాన్ స్టాప్ వస్తూ ఉంటాయి వాటిని అనుభవిస్తూ ఉండడం ఏమండీ ఇది దేహానికి సంబంధించి ఇంకా మనస్సుకి సంబంధించి మీరు భయం అనేది ఒకటి పెట్టుకుని ఆ భయానికి సంబంధించి ఒక పరుష్యూట్ మీరు మొదలుపెట్టారంటే వీడు ఆఖరి శ్వాస వరకు ఆ భయము అలాగే ఉంటుంది ఆ పరుష్యూట్ అలాగే ఉంటుంది వాడు బయట దాని నుంచి ఈజ్ అ లాస్ట్ కేస్ కాబట్టి మొట్టమొదట్లోనే దాన్ని స్టాల్ చేసి దాంట్లోకి వెళ్ళకూడదు నేను ఒక కేసు ఎరుగు అంటే దేహం దృష్టిగా చెప్తున్నాను మనస్సు దృష్టి మనస్సు కూడా అదా అల్టిమేట్గా దేహం కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది ఒక కేసు ఎరుగుదాం ఆయన పెద్ద ఆయన హీ వాజ్ హీ వాజ్ డయాగ్నోజ్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ తర్వాత వయస్సు పెద్ద వయస్సు పెద్దంటే ఎయిటీ దాట్ ఇన్ ది వయస్సు హీఈ్ అదర్వైజ్ డూయింగ్ ఓకే బట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ ది థర్డ్ డిగ్రీ అండ్ ఫోర్త్ డిగ్రీ నో ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ Uh, but still uh, you can do chemotherapy and uh, chemotherapy cheyali uh, uh, sadi moodu untai cancer ante moodu untai chemotherapy surgery radiation moodu untai vallu moodu kuda chesesta untaru okatane undadu endukante manakante doctors lekku telustunnadu manu anukuntam manaki oka area lo manakante vallaki ekku telusu ఇప్పుడు కెమోథెరపీ ఎలా చేయాలో మనకి తెలియదు వాళ్ళకి తెలుసు రేడియేషన్ ఎలా చేయాలో మనకి తెలియదు వాళ్ళకి తెలుసు దే ఆర్ ట్రైండ్ ఇన్ దాట్ అలాగే సర్జరీ మనం ఏం చేస్తాం మనకేమీ తెలియదు వాళ్ళు చేస్తారు దే ఆర్ ట్రైన్ బట్ దట్ డెన్ మీన్ దట్ దే హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ నో దే ఆర్ బెటర్ ట్రైన్డ్ దె నా అంతే ఇన్ ఏ పర్టికులర్ ప్రాసెస్ దే ఆర్ బెటర్ ట్రైన్డ్ దాని అవుట్కమ్ కానీ దాని యొక్క మంచి చెట్టుగానే అది అభిలక్షణీయమా దాని అది ఉపకారమా అపకారమా దాని మీద వాళ్ళకే ఐడియా ఉండదు వాళ్ళు కూడా ఇటు అటుగానే చెప్తారు వాళ్ళు డాక్టర్లు చెప్పారు మీకు సర్జరీకి ఈయన పనికిరాడు ఎందుకంటే ఏజ్ ఇస్ మార్చ్ సర్జరీ లాభం లేదు ఇంక కెమోథెరపీ ఉంది రేడియేషన్ ఉంది రెండు కంబైన్డ్గా చేయొచ్చు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఏమో చెప్పలేమండి ఇది చెప్పలేము అది చెప్పలేము వాళ్ళు మీకు హెల్ప్ చేయరు వాళ్ళు దే వోంట్ హెల్ప్ యూ టు టేక్ అ డెసిషన్ బట్ the family members hena kalisi oka decision iskunaru i was waiting what decision they will come to just waiting manam em cheptam vaallu decision endi iskunarante we don't go for radiation and chemotherapy aite edho okati cheyal kada o ayurveda doctor nu puttukunnaru ayane edho ayurveda mundu ishtam untadi so he is doing fine as long as he lives He is doing fine. been reasonably fine. He is there made some decisions uh, provided by chemotherapy has remained knew nature less than one. Therefore, if we don't fight, we have comments, we have an issue we are WILL in certain orders have changed. From our whole times Whitey class, we will get the same situation. Therefore, much of the影響 offlanish has come true emotion and Alaja, I have seen cases that Where they go her chemotherapy and suffer to no end It is possible to take the end and the process is ultimately coming To all of whom he Çok Gah�ーン Only when they talked about this chemotherapy They said on a opin the ello canza What about that? R blended the meeting and a whole More than you said That is why they said the next시죠 bugs are not denken cum conventional Now, he is making a guess-timate. Guess and estimate ne combined, guess-timate is what we want to create. Jeshi. He is making a, an intelligent guess-timation. Guess work. Now, we are going to be able to live forever. How do you know? Me measurable death. That's why I will be able to live forever. ఎందుకంటే హౌ డు యూ నో ఓ కథ విన్నా నాకు సరిగ్గా గుర్తులేదు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మహారాజు గారు ఉద్యానవనంలో ఉద్యానవనంలో వాక్కు వెళ్ళాడు ఆయనకు ముందు ఆయన సేవకుడు వాక్కు వెళ్తున్నాడు వాక్కు వెళ్తే వెరీ ఇంట్రెస్టింగ్ మొత్తానికి సేవకుడో మంత్రో దే మృత్యుదేవత కనపడుతుంది మృత్యుదేవత కనపడి చెప్తుంది ఏమనంటే ఈ మంత్రికి ఒక ఇరవై నాలుగు గంటలు మాత్రమే జీవితము గలదు నేను ఇరవై గంటల తర్వాత ఇతన్ని కబళించి వేస్తాను అని చెప్తుంది వెంటనే రాజు ఏం చేస్తాడంటే ఈ మంత్రిని పారిపోమంటాడు ఆ మంత్రి బాగ్దాది పారిపోతాడు ఆ కథ అక్కడి నుంచి వచ్చింది అరేబియన్ రైట్స్ నుంచి వచ్చింది బాగ్దాది పారిపోతాడు ఎక్కడి నుంచో కొన్ని వంద ఒక అశ్వాల మీద పారిపోతాడు మళ్ళీ ఆనాడు సాయంకాలం మళ్ళీ మృత్యుదేవత కనపడుతుంది కనపడంటుంది నేను రేపు పొద్దున్న బాగ్దాది వెళ్ళి పనుంది అనేదో అంటుంది అలా ఆ కథ నాకు సరితో గుర్తులేదు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ వీడు బాగ్దాది వెళ్ళడా డెస్టి అలాగా కాబట్టి ఈ రకమైన కామనలు భయాలు పెట్టు అసలు అవివేకం నుంచి వస్తాయి నేను అవివేకం అనే మాట పట్టుకుని మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను కాబట్టి దేహము మనస్సు వాటి వివేకాన్ని చాలా బలంగా అభ్యాసం చేయాలి అంటే ఎంత బలంగా అంటే మీరు యూ షుడ్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ఇండిఫరెన్స్ బాడీ నే దర్ మీ మైండ్ ఇండిఫరెన్స్ మైండ్ నే దర్ మీ నార్ మైండ్ అస్పర్శయోగం ఆ అస్పర్శయోగం వెంటనే రాదు ముందు మనస్సులో రాగద్వేషాలని ఉపాసన ద్వారా శుద్ధి చేసుకుని మన ధ్యానం ద్వారా మనస్సును నిగ్రహించుకోవడం ప్రయత్నం చేయాలి అప్పుడు అస్పృశయోగాన్ని కూడా టార్గెట్గా పెట్టుకోవాలి మీకు అస్పృశయోగం చిక్కినప్పుడు ఇంకా ఇంకా సాధన చేయాల్సిన అవసరం లేదు అంటే పూర్తి వివేకం వచ్చిన వెంటనే అస్పృశయోగమే అయిపోతుంది ఇంక అప్పుడు ఏ సాధన చేయనక్కర్లా సాధన ఉండదు అలవాటు ప్రకారం బై హ్యాబిట్ మనస్సు చేసుకుంటే చేసుకోవచ్చు అభ్యంతరమైన లేదు బట్ సాధన యొక్క అపేక్ష ఉండదు మనస్సు నిగ్రహాయత్తం ఉండదు స్వతంత్రులుగా మీరుంటారు అస్పృశయోగం వచ్చేస్తే కానీ అస్పృశయోగం చిక్కి వరకు మీరు మనస్సు యొక్క నిగ్రహాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది అంటే అర్థం మీరు ధ్యానం చేయాలని అర్థం ధ్యానం చేయాలంటే ధ్యానము తర్వాత వివేకాభ్యాసము వివేకాభ్యాసం కూడా రెండు రకాలు ఆత్మవిద్యని అధ్యయనం చేస్తూ ఉండము శ్రవణ మననాలు చేసుకుంటూ ఉండటము ధ్యానం చేయటము సంసారముయడలా విరక్తుగా ఉండటము అదంతా కూడా చేయాల్సి ఉంటుంది కంచ ఆత్మ ప్రబోధోపీ ఆత్మ ప్రబోధము కూడా మనస్సు యొక్క నిగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది ఆత్మజ్ఞానము ఆత్మప్రబోధము అంటే ఆత్మజ్ఞానము అది కూడా మనస్సు యొక్క నిగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది తక్షయాపి మోక్షాఖ్యాతి మనోనిగ్రహా తంటే వారికి అంటే వివేకాన్ని అభ్యాసం చేసుకుని అవివేకులై ఉండి వివేకాన్ని అభ్యాసం చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి మోక్షము అని అక్షయ శాంతి అంటే క్షయము కాని శాంతి దానికే మోక్షము అని పేరు అంటే డీప్ ఇన్నర్ పీస్ ఎప్పుడు కూడా నేను మీకు మాట చెప్తా పీస్ కోసమని మీరు ఇటు అటు వెళ్ళకూడదు శాంతి కోసమని మీరు ప్రయాణం చేయటము లేకపోతే ఇక్కడికి పరిగెత్తడమో అక్కడికి పరిగి హృషికేష్ ఆశ్రమానికి వెళ్ళిపోతే శాంతిగా ఉంటుంది అనుకోవడము వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది శాంతిగా ఉంటుందో అశాంతిగా ఉంటుందో ఆశ్రమానికి మీరు వెళ్ళండి నేను కాదన్నా శాంతిని వెతుక్కుంటూ మీరు బయలుదేరండి మీరు శాంతిని వెతుక్కుంటూ బయలుదేరారు అంటే యు ఆర్ మేకింగ్ అ మిస్టేక్ ఎందుకంటే బాహ్యమునందు ఉండే శాంతి ఒకటి ఉంది అది చాలా వల్లబుల్గా ఉంటుంది గాజుబుడ్డి లాగే గాజుబుడ్డి ఎప్పుడైనా పగిలిపోవచ్చు అది స్థిరం కాదు అది ఆ రకంగా చాలా వల్లబుల్గా ఉంటుంది అంటే మీరు సపోజ్ శాంతి కోసమని మీరు హృషిక చేసుకోలేకపోతే అక్కడ ఏదో ఆశ్రమానికి వెళ్ళారనుకోండి మొట్టమొదటి టూ డేస్ త్రీ డేస్ శాంతిగా ఉంటుంది లేకపోతే వన్ వీక్ శాంతిగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ శాంతి ప్రారంభమైపోతుంది కాబట్టి బాహ్యమునందరి శాంతి అవసరం నేను ఇప్పుడు పుస్తకం చదువుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మైకు పెట్టి అల్లరి చేసుకున్నారనుకోండి మనం చదువుకు భంగం కలుగుతుంది What kind of practical issues are there? But we are talking something beyond all that, you know? That's why we are talking about silence and abhyas. So, Bhavasunya Sadbhava Susthiti. That's what Bhagavan says. Bhava is not the same. It's not the same. It's not the same. It's not the same. It's not the same. It's not the same. It's not the same. It's not the same. It's not the same. ఆ ఇన్నర్యాలిటీలో నిలిచి ఉంటారు అది శాంతి ఆ శాంతిని డిస్కవర్ చేసుకోవాలి అదే ఇన్నర్ సైలెన్స్ అండి ఇన్నర్ సైలెన్స్ దాన్ని డిస్కవర్ చేసుకోవాలి అది డిస్కవర్ చేసుకుంటే అది ఎక్కడికి దాన్ని ఎవళ్ళు చెడగొట్టలేరు దాన్ని ఎవళ్ళు మీకు నివారణ చేయలేరు ఇప్పుడు మీకు రహస్యం చెప్తా ఇన్నర్ సైలెన్స్ని డిస్కవర్ చేసుకున్న వాడిని ఫర్ సమ్ రీజన్ ప్రభుత్వం వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి It makes no impact upon him. No impact. If you discover the inner silence, when you are in prison, when you are in jail, you don't have to worry about it. You don't have to worry about it. You don't have to worry about it. You are an abhjal guru. Abhjal guru. ఆ గురువు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో చాలా చిత్రమైన మాట అది నేను ఎక్కడో నేను పేపర్లో చూశాను అతనికి ఉరిశిక్ష వేశారు కానీ ఇంకా ఉరి తీయలేదు అదేదో గోల్ నడుస్తుంది నేను అమెరికాలో ఉండగా అయింది ఇదంతా కూడా నేను ఫాలో కాలా ఆ గోల్ అంతా బట్ నిన్నో మొన్న పార్లమెంట్ మీద అటాక్ చేశారు అతనికి ఉరిశిక్ష వేశారు ఉరిశిక్ష వేసేప్పుడే ఫోర్ ఇయర్స్ ఎంతో అయింది వీళ్ళు ఉరితీయట్లేదు సాఫ్ట్ స్టేట్ కదా ఇట్స్ వెరీ అండర్ బెల్లీ ఈజ్ వెరీ వలనరబుల్ అండ్ సాఫ్ట్ ఒక నేషనల్ విల్ ఉన్న స్టేట్ కాదు ఇండియా స్టేట్ నేషనల్ విల్ లేదు చూడండి ఆ నక్సలైట్లు ఎలా అల్లరి చేస్తున్నారు ఇజ్ నో నేషనల్ విల్ చిదంబరం నక్సలైట్ని నేనేమో పరిగట్టిగా నొక్కి అంటే ఆ పార్టీలోనే ఆ గవర్నమెంట్లోనే నక్సలైట్ సపోర్ట్ చేసే మినిస్టర్స్ వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళి నక్సలైట్ని సపోర్ట్ చేస్తారు తర్వాత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారు రాజ్యం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వెళ్ళి నక్సలైతులతో చేతులు కలిపింది ఏమంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నక్సల రైతులతో టీఆర్ఎస్ చేతులు కలిపింది ఏమంటే మళ్ళీ చంద్రబాబు కూడా కల్పిస్తాను ఏమీ అభ్యంతరం లేదు వాళ్ళు కల్పిస్తే అయినా కల్పిస్తారు ఎందుకునో కొంచెం కొంచెం సిగ్గుబడుతున్నట్టు ఉన్నాడు నాకు తెలీదు చంద్రబాబు అంటే నాతో ఎస్ అర్సన్ ఐఎమ్ సేమ్ ఐఎమ్ సేమ్ యాజ్ అ సోషల్ పార్టీ సో ఐ మేడే పొలిటికల్ కామెంట్లు ఇవన్నీ కూడా వేయాల్సి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నక్సల రైతులతో చేతులు కల్పిస్తారు తర్వాత మీకు తమిళనాడు కర్ణాటక పాలిటిక్స్లో వీరప్పతోటి చేతులు కలిపేశారు పార్టీలు పార్టీలు వెళ్ళి వీరప్పకి సపోర్టు కాబట్టి అలా ఇట్స్ ఎ సాఫ్ట్ స్టేట్ నేషనల్ విల్ లేదు కానీ సార్ ఐ డోంట్ నో ఆ ప్రారంభం అలా మహాపాపం యొక్క ప్రారంభం పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు ఇంతకీ అతనికి ఏకాంత శిక్ష సాలిటరీ కన్ఫైన్మెంట్ బిహార్ జైల్లో అతను మొన్న అప్లికేషన్ ఏం పెట్టాడంటే నేను చచ్చిపోతున్నాను ఈ శిక్షతోటి నాలుగైదు సంవత్సరాల నుంచి నేను భరించలేకుండా ఉన్నాను నన్ను ఉరేనా తీయండ్రా మీ మొహాలు ఏడ్చా అని అతను అప్లికేషన్ పెట్టాడు అది అది సరైన గుర్తుకొచ్చింది హీ మేడ్ ఎ స్టేట్మెంట్ లైక్ దాట్ హీ హీ రోట్ అని అప్లికేషన్ యు సెటిల్ యు నన్ను జీవిత ఖైదీకంగా జీవిత ఖైదీకంగా చేసుకోమని ఏదో మెరిసిపిటేషన్ పెట్టాడు ఆ మెరిసిపిటేషన్ కూడా వీళ్ళు ఏం చేయరు అలా పెట్టుకుంటుంటారు సో నన్ను మీరు మెరిసిపిటేషన్ రిజెక్ట్ చేసి ఉరితీసేయండి రా బాబు లేదా మెరిసిపిటేషన్ అగ్రి అయ్యి నన్ను జీవిత ఖైదీ కింద మారిస్తే మిగతా ఖైదీలతో కలిసి నేను బతుకుతాను నేను ఈ ఏకాంత వాసం నా వల్లా అవ్వట్లేదు అని వాడు అప్లికేషన్ పెట్టాడు కాబట్టి బాహ్య పరిస్థితుల మీద ఆధారపడిన మానసిక స్థితి ఉన్నవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అది పెద్ద పనిష్మెంట్ అది నరకం అయిపోతుంది అదే ఏకాంత వాసాన్ని ఆ ఇన్నర్ శాంతిని ఎవడైతే డిస్కవర్ చేశాడో వాడిని జైల్లో పెట్టినా ఒకటే ఎక్కడ పెట్టినా ఒకటే ఇంకా జైల్లో బాగుంటుంది ఎందుకంటే ఈ బాధ్యతలు అవే ఉండవు ఇప్పుడు నాలను పుట్టుకొని జైల్లో పెట్టారు అనుకోండి పాఠం చెప్పక్కర్లేదు కంఠశోష తగ్గింది ఆ తర్వాత భిక్ష కోసం వెళ్ళిన వాళ్ళని వాళ్ళు భిక్ష తీసుకురావటం వాళ్ళకి భిక్షకు వ్యవస్థ చేయటం వాళ్ళు పాపం ప్రేమగా భిక్ష ఇచ్చారని వాళ్ళు కష్టపడుతున్నారని ఇవే ఉండవు ప్రభుత్వం వాళ్ళు ఎవరు మెతుకులు పారిస్తూ ఉంటారో అవి తినేసి ఈ పాఠం ఏదో అక్కడే పది మందిని కూర్చోబెట్టి చెప్పచ్చు వినోబ భావ్ గారు అలాగే చేశారు ఆయన పాఠం చెప్పు పదహారు అధ్యాయాలు భగవద్గీత చెప్పేశారు ఇంకా రెండు అధ్యాయాలు ఉంది ఈ లోపల జైలు నుంచి విడిచిపెడతా ఉంటే ఆయన అక్కడే విడిచిపెడితే అలాగా ఇంకా రెండు అధ్యాయాలు ఉంది ఇది అయ్యేదాకా వెదలడానికి వీరు లేదు అని జైలర్ని ప్రాధాయపడి గబగబా హడావిడి హడావిడిగా పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసి ఇంకో నాలుగు రోజులు ఎక్స్ట్రా ఉండి పూర్తి చేసి బయటకు వచ్చాడు కాబట్టి అక్షయ శాంతి మనస్సు మనస్సు యొక్క నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది శాంతి అది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు సో ఆత్మ ప్రబోధో మనోనిగ్రహాయత్త ఏవ తక్షయ మోక్షాక్ష శాంతి తాం మనోనిగ్రహాయత్త ఎవళ్ళకి తాం వాళ్ళకి వాళ్ళంటే వాళ్ళు అస్పర్శయోగము ఇంకా అనుభవానికి రాని వాళ్ళు వస్తుంది ఉత్సేక కుషాగ్రేణైక బిందు మనసో నిగ్రహస్త భవేదరి ఖేదత ఇప్పుడు మనస్సును నిగ్రహించాలి దీనికి ఉపాయం ఉంది దీనికి ఎగ్జాంపుల్ ఉంది మా చిన్నప్పుడు మేము ఒకసారి అనుభవానికి మాకిది ఇసక లారీ తెప్పించారు ఓ లారీడు ఇసక అది ఏదో మా గురుకులం అంటే సుధాశ సేవ దగ్గర సంస్కృతి రోజు రోజుల్లో వెనకాల బిల్డింగ్ ఏదో రిపేర్ చేస్తూ దానికోసమని ఇసక లారీ తెప్పించారు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు గురుకులం మేనేజ్మెంట్ వాళ్ళు ఆ ఇసుక వాడు ఆ పక్కన డౌన్లోడ్ చేసి లారీ వాడు ఇప్పుడు ఇసుకని ఈ లారీ ఇసుకని లోపలికి వెయ్యాలి కూలీలు వాళ్ళు ఎవరు వస్తారు మా గురువు చెప్పారు ఓ నాలుగు బుట్టలు తీసుకుని మీరే బుట్టలు అయితే పళ్ళ్యాలు ఇంట్లో భోజనం చేసే పళ్ళ్యాలు ఉంటాయి ఆ పల్లె నిండా ఇసుక వేసుకోవడం లోపల వేస్తాం ఇసుక తీసి లోపల వేసేయండి అని చెప్పారు అంటే అప్పుడు సరే మొదలు పెట్టాము మేము ముగ్గురం నలుగురం ఉన్నాము మొదలుపెట్టాం బుట్టలు అంటే ఎవళ్ళ చిన్న పిల్లలు ఎవడి బరువుకి తగ్గట్టుగా వాడు పాత్ర తీసుకుని మీకు నచ్చిన పాత్ర తీసుకుంటారా నాలుగు ఐదు పాత్రలు అక్కడ పెట్టారు ఆ పాత్రలు తీసుకుని ఇసుక లోపల వేయడం ఇది ఇక్కడ నింపుతో అక్కడ వేస్తాం అమ్మ బాబోయ్ ఇది అంతా లోపం వేయాలా అని అన్నాడు ఎవడో అంటే అప్పుడు శాస్త్రియారు ఏమని చెప్పారంటే చూడు నువ్వు ఆ సైజు చూడక నీకు ఎంత ఉత్సాహం ఉంటే అంత చేయద్దు అదంతా చూడద్దు నీకు ఎంత ఉత్సాహం ఉంటే అంత చేయ అది పద్ధతి ఆ సైజు చూసి భయపడ్డామంటే ముందే నిరుత్సాహపడిపోయి నీకు పని చేయలేకపోతాను ఆడుతూ పాడుతూ చేసుకోండి నేను ఆడుతో పాడుతో మీరు చేయండి మీరు అంతా చేయక్కర్లా మీరు ఎంత చేయగలిగితే అంత చేయాలి చేసేది ఏదో ఆడుతో పాడుతూ సరదాగా చేయాలి అన్నారు ఆయన చిత్రం ఏంటంటే ఈ బిలీవమే మేము ఆడుతో పాడుతో మొత్తం ఇసుకంత లోపలికి వేసేసాం అయిపోయిందండి కరిగిపోయింది అలా చేయాలి మనస్సును నిగ్రహించటము మీరు రెండు మిస్టేక్స్ చేయకూడదు ఒకటి యూ షుడ్ నాట్ కన్వర్ట్ ది మైండ్ ఇంటూ ఎయిన్ ఎనిమిది ఇది నాకు శత్రువు దీనివల్లనే నాకు దుఃఖము భయం వస్తుందని స్వామీజీ చెప్పాడు కాబట్టి ఇదే పరమ విలన్ ఇట్ ఈస్ ది విలన్ ఆఫ్ ది పీస్ అని దాన్ని మీరు ముందు ఎనిమీగా చేసి పెట్టు కూర్చుంటే మాట వాస్తవం కానీ యూ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎనిమి ఔట్ ఆఫ్ ఇట్ సో చిన్నపిల్లలు అలర్ట్ చేస్తే తల్లి సహించినట్టుగా మనస్సు మనకి క్లేశాన్ని కలిగిస్తుంది ఎందుకు వాసనలు ఉన్నాయి ఈ వాసనలు మనమే పెట్టాం అక్కడ అనుబెట్టిన వాసనలేవి చిరకాల అభ్యస్త రామ సంసార వాసన అనేదో అంటాడు ఎంతకాలం అభ్యాసం చేయాలని అడిగాడు రాముడు యోగ వాసిష్టంలో అంటే నువ్వు సంసారాన్ని ఎంతకాలం అభ్యాసం చేసావో నీకేమైనా ఐడియా ఉందా ఈ జన్మలో అసలు భగవద్గీత పుస్తకం పట్టుకునేదాకా సంసార అభ్యాసమే కదా భగవద్గీత పుస్తకం పట్టుకున్న తర్వాత కూడా సంసార అభ్యాసమే ఎంతకాలం అభ్యాసం చేసేమో ఐడియా ఉందా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు సంవసారాన్ని అభ్యసించటమే శాస్త్రం యొక్క అభ్యాసం అంత చేయక్కర్లేదు కాబట్టి సో డోంట్ మేక్ ఎన్ ఎనిమీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ట్రీట్ ఇట్ విత్ కైండ్నెస్ అండ్ అండర్స్టాండింగ్ విత్ లవ్ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ జస్ట్ వాచ్ ఇట్ అండ్ బీ జనరస్ అండ్ కైండ్ మెడిటేషన్ పదిహేను ఫెయిల్ అయింది అనుకోండి బీ హ్యాపీ ఓకే ఫెయిల్యూర్ ఇన్ మెడిటేషన్ ఈజ్ బెటర్ దాన్ సక్సెస్ ఇన్ వరల్డ్ థింగ్స్ వరల్డ్ థింగ్స్లో సక్సెస్ వచ్చిందనుకోండి అహంకారం పెరుగుతుంది సంసారంలో మరింత లంపటం పెరుగుతుంది మన ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతుంది వరల్డ్ థింగ్స్లో వరల్డ్ థింగ్స్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి అప్పుడు వాడి ఇన్నర్ యోగా అది మంచి అవకాశం నేను ఒక వెస్టర్న్ నా దగ్గరకు వస్తూ వాడు చదువుకుంటూ డెలవేర్ నుంచి వచ్చేవాడు డెలవేర్ అంటే మాకు పెన్సిల్వేనియాకి త్రీ అవర్స్ డ్రైవ్ అక్కడి నుంచి వచ్చేవాడు అతను ఎప్పుడో అతను అతని కొడుకు వచ్చేవారు తప్ప భార్య వచ్చేది కాదు ఏదో సందర్భంలో భార్య ప్రసక్ట్ వచ్చింది ప్రసెక్ట్ నేనే అడిగాను నేను అలాగే క్యూరియస్గా అడగను అదేదో టాపిక్ అలాగే ఏదో సందర్భం వచ్చి మోస్ట్ అప్రాప్రియేట్ వేలో భార్య గురించి అడిగాను అడిగి యూ కుడ్ హ్యావ్ బ్రాట్ హర్ ఆయన కుర్రాడో ఏదో తల్లి గురించి ఏడవడో ఏదో ఫర్ దట్ రీజన్ యూ కుడ్ హ్యావ్ బ్రాట్ హర్ ఆల్సో ఎలాగనేదో అన్నాను నేను మాట వస్తే ఆ కాంటెస్ట్ బట్టి నాకు గుర్తు అంటే అతను ఏమన్నాడంటే బ్యాడ్ మ్యారేజ్ ఈజ్ ఎ గుడ్ యోగా అని ఆ డైలాగ్ నా మనస్సులో నిలబడి గుడ్ మ్యారేజ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ యోగా ఎందుకంటే యోగా ఎక్కడ ఉంటుంది జస్ట్ రివర్స్ అనమాట వేరే బ్యాడ్ మ్యారేజీ ఈజ్ ఎ గుడ్ ఫర్ యోగా యోగా అంటే ఇన్న ఆత్మ విమర్శ చేసుకుందుకు ఆత్మ నిరీక్షణము కదా యోగా కాబట్టి బ్యాడ్ మ్యారేజ్ ఉంది చూసారా అది మనస్సుకి అది ఎంతో ఒక ట్రైనింగ్కి మనస్సును నిగ్రహించుకోవడానికి మంచి ఒక నీడ్ మంచి అభ్యాసం కలిగిస్తుంది తర్వాత సన్యాస ధర్మాల్లో కూడా సన్యాస ధర్మాలు ఏవో పుస్తకాలు ఉన్నాయి అవి చదివితే మతిపోతుంది ఎందుకంటే ఆ ధర్మాలు ఆచరించడం ఏం సంభవం కావు దేర్ ఆర్ టూ వేస్ లా గివర్స్ అర్థం చేసుకోవాల్సిన మాట నేను ఎప్పుడు చెప్తూ ఉండి ఇవన్నీ నాకు సందర్భం వచ్చినప్పుడు చెప్పేవాడిని రూల్ పాస్ చేసేప్పుడు లిబరల్గా ఉండాలి ఆచరించేప్పుడు కఠినంగా ఉండాలి సభ సభ సమావేశం మనం ఆరు అని వేద్దాం ఆరున్నరకి మొదలెడదామంటారు నో నో డోంట్ డూ దాట్ డోంట్ డూ దిట్ మిస్టేక్ నువ్వు ఆరున్నరను వేయి ఐదు నిమిషాలు ముందే ప్రారంభం చేయి ఐదు నిమిషాల ముందు రెడీగా ఉంటావు రూల్ పాస్ చేసేప్పుడు లిబరల్గా ఉండవు నువ్వు చూసు నేను ఇలాగే చెప్తాను నువ్వు చూసుకో నీకు ఏది కన్వీనియంట్ సిక్స్ కన్వీనియం సిక్స్ ఫిఫ్టీన్ కన్వీనియం సిక్స్ అని అడుగుతా అంటే కాదు సిక్స్ వేసి సిక్స్ థర్టీ నో నాట్ లైక్ దాట్ డోంట్ డూ దాట్ అసత్యమే ఆరంభంలోనే అసత్యం తప్పు నువ్వు నీకేది కన్వీనియంట్ నాకు చెప్పు సిక్సా సిక్స్ ఫిఫ్టీనా సిక్స్ థర్టీయా అంటే ఒక పంచాతామండి సిక్స్ ఫిఫ్టీన్ అని సిక్స్ థర్టీ కానీ సిక్స్ ఫిఫ్టీన్ అని వేద్దాను సిక్స్ అయితే సిక్స్ థర్టీ అని పోయి సిక్స్ ఫిఫ్టీన్ నేను మొన్న వేయించా సిక్స్ ఆఖరికి సిక్స్ థర్టీకే స్టార్ట్ అయింది వాటెవర్ సో రూల్ పాస్ చేసేప్పుడు లిబరల్గా ఉండాలి చాలా లిబరల్గా ఉండాలి ఇంప్లిమెంట్ చేసేప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మనం ఎలా ఉంటామో తెలిసినా మన ఇండియన్ సొసైటీ జస్ట్ ది ఆపోజిట్ రూల్ పాస్ చేసేప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మన రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో తెలిసిన మన రాజ్యాంగం ప్రకారం ఆత్మహత్య గురించి మాట్లాడిన ఆత్మహత్యను ప్రమోట్ చేసిన ఇట్స్ ఎ కల్పబుల్ తప్పది ఇట్స్ ఎ క్రైమ్ అండ్ ది పర్సన్ హ్యాస్ టు బి అరెస్టెడ్ ఇమ్మీడియట్లీ a rule ganaku apply chesthe kesar should have been arrested long back ayina agitation ella modalu pettadu nenu pranam poyi ivar agitation chestan annadu for for saying that he should be arrested it is it is wrong athane kadu alagante itara agitation ministers kuda unnaru me amarna antar they should be arrested for saying that they should be arrested రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇంప్లిమెంటేషను పూర్గా ఉండడం కాదు జీరో జీరో ఇంప్లిమెంటేషన్ అలా ఉండకూడదు కాబట్టి మనం కూడా అపరిఖేదత అని మాట చూశాను నేను శ్లోకంలో ఏదో కథ చెప్తున్నాను అనుకున్నారు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చెప్తున్నాను అనుకోద్దు నేను సందర్భం ఉన్నదే చెప్తున్నాను అపరిఖేదత ఖేదం పెట్టుకోద్దు కష్టం పెట్టుకోద్దు గో ఈజీ మనస్సు యొక్క నిగ్రహాన్ని మీరు శనై శనై అని శ్రీకృష్ణుడు చెప్పాడు నెల్లమెల్లగా చేసుకోండి కంగారు పడద్దు ఇక్కడ అయితే ఈయనేమంటున్నారు అపరిఖేదత ఎక్కువ కష్టం పడకు ఎల్లిటి లెటెట కానీ నేను చేసి తీరతాను అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయం మాత్రం కావాలి కొంత సాధారణంగా దృఢ నిశ్చయం గలవాడు కామన్ క్వైట్గా మొదలు పెడతాడు పని కామన్ క్వైట్గా చేస్తాడు దృఢ నిశ్చయం గలవాడు దృఢనిశ్చయం లేనివాడు కంగారు కంగారుగా మొదలు పెడతాడు మీరు ఆలోచించుకుండా అక్కడికి ఇప్పుడు ఇన్ని లాగ్స్ ఇచ్చి వుడెన్ లాగ్స్ వీటన్నింటినీ బ్రేక్ చేయమని ఇచ్చారు ఒకడికి ఇంకొకటికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లాగ్స్ ఇచ్చారు ఇవన్నీ బ్రేక్ చేసేయడం ఒకడు సాకాశంగా కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి ఆ పంచాది బిగించి కట్టి గొడ్డలు ఉంటుంది కదా గొడ్డలి ఆ హ్యాండిలు అంతా కూడా సరి చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుని చేతికి అది మంట కుట్టకుండా దానికి సాఫ్ట్ క్లాత్ ఏదో చుట్టుకుని ఒక అరగంట తర్వాత మొదలుపెట్టాడు ఇంకోడు అమ్మ బాబాయ్ చాలా లాగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఫినిష్ చేసేయాలని కంగారు కంగారుగా మొదలుపెట్టి రెండు మూడు లాగ్స్ ఫినిష్ చేసి చేతికి దెబ్బ కొట్టుకుని అలసిపోయి ఆయాసం వచ్చేసి పోయి కూర్చొని ఉన్నాడు వీడు అరగంట ఆలస్యంగా మొదలుపెట్టాడు చూడండి అంతా ఏర్పాటు చేసుకుని వాడు విత్ ఇన్ గుడ్ టైం అంతా ఫినిష్ చేశాడు సో బీ లైక్ దాట్ దృఢ నిశ్చయం ఉండాలి కానీ కంగారు పడకూడదు నాకు కొంచెం కంగారు ఎక్కువ నేను ఉన్న మాట చెప్పాను పాఠంలో అలా చెప్పేస్తున్నా కానీ స్వతహాగా నాకు కొంచెం కంగారు ఎక్కువ నాకే తెలుస్తూ ఉంటుంది అసలు అది కొంచెం నేనేం చేస్తానంటే దాన్ని మనసు అనుగ్రహము అస్పర్శయోగము రెండు అప్లై చేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఆ వాసన ఉంది దానికి లెట్ ఇట్ బి దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు పట్టించుకోవడం అనే ఒక ఆధారాన్ని ట్రై చేస్తా మరో అప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తా బట్ ఉంది దోషమైతే ఉంది కాబట్టి కంగారు పడకూడదు అపరి ఖేదత కాబట్టి కంగారు పడకూడదు అని నేను చెప్తున్నానంటే అది అనుభవం మీద చెప్తున్నమాట సంగతి కాబట్టి ఏమీ కంగారు పడద్దు కానీ చాలా దృఢమైన నిశ్చయం అయితే ఉండాలి అపరిఖేద ఎంత దృఢ నిశ్చయం ఉండాలంటే శరీరం వా పాతయామి కార్యం వా సాధయామి అన్నంత దృఢ నిశ్చయం ఉండాలి ఈ దృఢ నిశ్చయానికి దృష్టాంతంగా ఇది చెప్తారు భగవాన్ బుద్ధుని యొక్క శ్లోకం ఒకటి చెప్తారు బుద్ధచరితంలో ఉంది శ్లోకం ఆయన ఈ శరీరము చర్మము వెముకలు త్వగస్థి మాంస రుధిర ఇవన్నీ కూడా సుష్కించిపోయినా సరే నేను మాత్రం ఈ సీట్ నుంచి లేవను నాకు ఆత్మసాక్షాత్కారమయ్యే వరకు ఈ సీట్ నుంచి లేవను బుద్ధుడు బోధిగయలో వృక్షం కింద తపస్సు చేసి మోక్షాల్ని జ్ఞానాన్ని పొంది బుద్ధుడైనాడు తపస్సు అంటే ఏం చేసి ఉండి ఉంటారంటారు మీరు ఆలోచించండి ఏం చేసి ఏదో చేసి ఉండాలి కదా ఏం చేశాడు సైలెన్స్ మనస్సు మనస్సో నిగ్రహ మనస్సును మీరు సీక్రెట్ ఆఫ్ లైఫ్ మీకు అనుభవానికి